కళ్ళు మూసుకోండి స్తోత్రం ప్రభ నైనా సీమా ప్రభా నిపావలకి వేలా స్తోత్రాల దేవాయసప్రభ ఈ సాయంకాల సమయంలో దేవాయశమా ఇక్కడ కూడొచ్చిన పత్రిక వీడని పేరు పెట్టిన దీనికి ఆశ్రయించారు దేవాయశ్యమాప్రభ దేవాయస్సీ మా పాటలతో దేవ వాక్యాలతో దేవాయసం ప్రభావ మీకే స్థుతి దగ్గును గాక దేవాసం మా ప్రభావ ప్రతి ఒక్క చెడు శక్తి క్రీస్తును మా ప్రభావ నుంచి ఎంతవరకు దేవ ఇంకో పసిద్ధా శక్తితో నింపి దేవాయసం ప్రభావ దాంట్లో ఉన్న సారాంశం నేర్చుకుని ఇతరులకు చెప్పేలా అని సాయం మా ప్రభావ దేవాయస్యం కే ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించాడు వాళ్ళ దేవాయసం ప్రతి ఒక్క కన్నిటి నుంచి దేవ ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి తీసివేసినందుబట్టి స్థూ మా ప్రభావ దేవ మీరే ఇంకా దేవాయసం ప్రతి ఒక్క ఈవ్లన్ వాళ్ళకి మా ప్రభా ఎంతో మంది దేవాయస్మ ప్రభ నీ తటు రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందకు సాయం చేయండి మా ప్రభ నీ సేవలో భారం కలిగి మేము వెళ్ళటకు సాయం చేయండి యొక్క మీరు ఇచ్చిన దాన్ని బట్టి మా ప్రభా దేవామ ప్రభు ప్రతి ఒక్క శిర్షక్రిష్మను గదించి దేవాయస్మ ప్రభ దేవ మా ప్రభ ఇప్పటి నుంచి ఆరంభం నుంచి అంత మాతో ఉండి దేవాయస్మ మీరే నడిపించి వాక్యంలో పాటలో మాతో ఉంటారని త్వరగా రాబోతున్నేష్ క్రిస్ పేట తండ్రి మా మెయిన్ థ్యాంక్ యూ బ్రదర్ బ్రేస్ ద లార్డ్ ఇవాళ నేనే పాడతాను పాట ఏ పాటిదానయా నన్నగా హెచ్చి చుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా నన్ను చుటకు నే నింతటి దానయా నా పై కృపచూ పుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమి నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు నీ కృపకు సాటి ఏ పాటిదానయా కష్టాల కడలిలో కన్నీటిలోయలలో నా తోడు నిలిచావో నన్నదరించావో కష్టాల కడలిలో न नादरिंचावू अंदरु ननु పాటిదానయా నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో ప్రేమించే ప్రేమాయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల నీ కృపకు సాటి థ్యాంక్ యూ ప్రేజ్ రాడ్ బ్రదర్స్ మనం ఈరోజు వాక్యం చూసుకుందాము మన మధ్యన నతానియల్ బ్రదర్ గారు ఉన్నారు ఈరోజు నత్తానియల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు ఈరోజు ఒక ప్రేయర్ మెమోరియల్ అటెండ్ అయ్యారు మిగతా వాళ్ళు కాబట్టి మనకు అవైలబిలిటీ ఉంది మనమే ఇవాళ కాబట్టి రికార్డింగ్స్ అందరూ మళ్ళీ వింటారు కాబట్టి దేవుని కృప వల్ల ఈ దినం ఈ సమయం మనం అందరం దేవునికి వందనాలు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రేజ్ ద దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మరి ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన ఈ లోకంలో నా తండ్రి నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు నమ్ముకున్నదగిన దేవుడు ప్రభు నాయన రాత్రి కాల మీ సన్నిధి మీ కాపదల మాకు ఇచ్చిన స్తోత్రమునైనా ప్రభావ మరి వాక్యంధారా మాతో మాట్లాడమని మమ్మలను సరి చేసుకొని ప్రభావ మమ్మల్ని మేము మీకు సమర్పించుకునే వారిగా ఉన్నట్టు సహాయం తెచ్చేయమని వేసి మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమె అక్కడ దేవుడు ఆయన ప్రణాళికలో కొన్ని విషయాలను మరి మొదటగా బయలుపరిచాడు ఏంటంటే ఆయన ఈ పాత విధానాలను అక్కడ ఆయన మనుషులు చేసే విపరీతమైన అరాచకాల వల్ల మరి ఈ పాపము పరిపూర్ణము ఇది పరిపూర్ణంగా తీసువేయాలంటే మరి పరిశుద్ధమైనది వస్తేనే మరి పాపం అనేది పోతుందని యేసుప్రభు వారిని గురించి ఇక్కడ మరొక నిబంధన మరి తండ్రి అయిన దేవుడు మొదట మరి వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఇర్మియాతో మరి మాట్లాడుతూ ముప్పై ముప్పై అధ్యాయము అదే ముప్పై ఒకటో మాట్లాడుతున్నాడు ముప్పై అధ్యాయము ముప్పై వచనము దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఇజ్రాయిల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుస్తున్నవి మరి పాపములు జీవించడానికి వీల్లేదు కాబట్టి దేవుడు ఈ నిబంధన మరి మొదలు పెడుతున్నాడు ఎవరితోటి ఇజ్రాయిల్ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి ఇదే యహోవా వాక్కు అంటున్నాడు ఆ యొక్క నిబంధన ఏ విధంగా ఉంటుందంటే అని చెప్తున్నాడు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతోనూ నేను చేసిన నిబంధన వంటిది కాదు అప్పటి వంటి నిబంధన మాత్రం కాదు అంటున్నాడు అంటే ఇది ఒక ఆశ్చర్యమైన నిబంధన అని చెప్తున్నాడు అలాంటి నిబంధన కాదు ఇది అని చెప్తుడు నేను వారి పెరిమిటి నైనను వారు నిబం నా ఆ నిబంధనను భంగము చేసుకుని అంటాడు నేను వారి పెరిమిటి వారు ఆ నిబంధనను భంగం చేసుకురా అని చెప్తున్నాడు అందుకనే దేవుడు ఒక నిబంధన మరి దాన్ని కొత్త నిబంధన చేయి దినములు వస్తున్నవి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే వాళ్ళు బంగం చేసుకురు ఆ నిబంధన అందుకనే ఇదే యహో వాకు ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే అంటుంది అది ఏది అంటే ఇజ్రాయల్ వారితో యూదా వారితో చేసే నిబంధన ఇదే అంటుంది అది ఏంటంటే వారి మధ్యలలో వారి మనస్సులలో నా ధర్మ ధర్మ విధి ఉంచేదను వారి హృదయాల మీద దాన్ని వ్రాసేదను ఆయన ధర్మం విధి ఆయన మన మన మనసులలో ఉంచుతాడంట వారి హృదయముల మీద దాన్ని వ్రాస్తాడంట ఎహో ఇదే అంట మరి దీనికి ఈ కొత్త నిబంధన అనే నూతన నిబంధనను దేవుడు మరి ఇరుమియా గ్రంథంలో రాయబడి ఉన్నది మరి ఇక్కడే ఆయన నిబంధన నూతన నిబంధన గురించి మరి ప్రస్తావించాడు అయితే నూతన నిబంధనకు సాటిగా ఈ కొత్త నిబంధనలో ఎబ్రి పత్రికలో మరి దేవుడు మాట్లాడుతు ఎబ్రి పత్రిక ఒకటి ఒకటి ఏమంటున్నాడంటే పూర్వకాల మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అప్పుడు మాట్లాడిండు పాత నిబంధనలు అదే చెప్తుడు ఆ పూర్వకాల మందు నానా వి నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దీనముల అంతమందు ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కుమారుని ద్వారానే అందుకని మరి ఈ కొత్త నిబంధన అనేది ఇక్కడ ఇర్మియా గ్రంథంలో పాత నిబంధనలో చెప్పిన మాట ఇక్కడ ఎబ్రి పత్రిక ఒకటి ఒకటిలో అదే మాట్లాడుతున్నాడు అందుకనే అప్పుడు మాట్లాడి నానా సమయంలో నానా విధములుగా మాట్లాడాడు ప్రవక్తల దారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించింది ఆయన నిబంధన ఇక్కడ నెరవేరుస్తున్నాడు ఆయన సమస్తమును సమస్తమునకును వారసునిగా నియమించింది ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించింది అవును ఎందుకంటే మరి కొత్త నిబంధన ఎబ్రి పత్రిక ఇర్మియకు ధీటుగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ వాగ్దానము పాత నిబంధన ఇర్మియాలో ఇక్కడ ఎబ్రి పత్రికలో దేవుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు మరి ఏ పత్రికలో కూడా మరేష్ ప్రభు మరి మనుషులతో మాట్లాడచ్చు కానీ దీటైన పత్రిక ఇక్కడ మరి దేవుని ద్వారా పలకబడిన మాటలు కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఇది సాదృశ్యంగా ఉంది అందుకని ఆయన నానా సమయాల్లో మరి అప్పుడు మరి ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు పూర్వకాలమున మరి పితరులతోటి మాట్లాడిందంట దేవుడు మరి ఆయన సమస్తమునకు వారసునిగా నియమించిందంట ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను ఆయన దేవిని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్యము గల మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల ఎంత శ్రేష్టమైన నామము పొందేనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవిని కుడిపార్వశమున కూర్చుండెనో చూడండి మహామహుడగు దేవిని కుడిపార్వశమున ఆయన కూర్చొని ఉన్నాడు అంటు అవును ఈ ఎబ్రీ గ్రంథము ఇది ఏ విధంగా ఉందంటే ఈ ఇర్మియాకు ఎబ్రీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకని అంత చిట్టంగా ప్రతి ఒక్క వాక్యము అంత ఫౌండేషన్ గా రాసింది పరిశుద్ధాత్మ ద్వారా అందుకని ఆయన మహామహు దేవిని కుడిపారోచమన కూర్చున్నాడంట ఏలిగనగా నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదిగాక నేను ఆయనను ఆయనకు తండ్రినై ఉందును ఆయన నాకు కుమారుడయ్యుండను అని ఆ దూతలతో యువనితోనైనను ఎప్పుడైనను చెప్పినా చెప్పలేదు ఒక కుమారునితోటే మీరు ఈయన ఎందు ఆనందించుడి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు అందుకని కుమారుని ద్వారా ఈ అంత్యకాలములలో మనతో మాట్లాడుతున్నాడు అయితే కులసి పత్రికలో తులసి పత్రిక కులసీలు రెండు లో ఏమంటున్నాడో చూద్దాం రెండు పదమూడు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక మన పాపముల వలన మనకు సున్నతి లేని ఉన్నామని ఇక్కడ మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా అంటే మనం చనిపోయిన వారమై ఉండగా అని మాట్లాడుతున్నాడు మనము అపరాధముల చేత వలన శరీరమందు సున్నతి పొందకున్నాం ఉండుట వలన మీరు మృతులై ఉండగా మనం చనిపోయిన వారమై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను రుణముగాను విరోధముగాను నుండిన ఆ పత్రమును మేకులతో సిల్వాకు కొట్టి దాని మీద చేరాక్తను తుడిసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిండ చూడండి మనము మన అపరాధముల చేత పాపముల చేత సచ్చినవారమై ఉండగా ఆయన మన అపరాధములను భరించిన వాడిగా మరి ఎపిసీలకు రాసిన పత్రిక రెండో అధ్యయంలో కూడా మనం చూడొచ్చు అందుకనే మరి ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే అపరాధముల వలన మనం మన శరీరం అందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అంటున్నారు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగా రుణముగా ఉందడు ఆ రాతక ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రము అని ఇక్కడ వెళ్ళడి పరచపబడింది అందుకనే విరోధగమ విరోధముగా ఉండిన పత్రమును మేకులతో శిల్వకు కొట్టి దాని మీద చేరాతను తుడిసి వేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసిండ అందుకని మన అపరాధములన్నిటి అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపజేసాను అవును మనం జీవిస్తున్నామంటే ఆయన మరి మన అపరాధములను ఆయన రక్తం ధర తీసివేసిండని మనము గ్రహించుకోవాలని చెప్తున్నాడు అందుకనే మరి మనం మనను కూడా జీవింపజేసిన అంటున్నాడు ఆ విషయంలోనే మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భీములను జీవింపజేసాను ఆయన ప్రధానులను ఆ అధికారులను నిరాదాయులుగా చేసి అంటే అధికారం గలవారిని కూడా ప్రధానులను అధికారులను నిరా చేసి తెలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచారు చూడండి తెలువ చేత ఆయన ఆయన జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచారు ఆయన త్యాగపూరితమైన అజీవితాన్ని ఇక్కడ కనపరుస్తున్నాడు అందుకనే మరి వారిని పట్టి తెచ్చి వేడుకకు కనుపరిచినట్టు కాబట్టి మనం మరవకుండా ఆయన ఉన్నాడు ఖచ్చితంగా మన పాపం నుంచి విముక్తి కలగజేసిండని గమనించి మనము ఏ విధంగా ఉండాలంటే ఆ ఎలాంటి బయటి విధానాలు పాటించొద్దు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అది కులశీలక రాసిన అధ్యాయము పదార వచనంలో అదే మాట్లాడుతున్నాడు కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము చూడండి ఇక్కడ ఏమున్నాయి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనాను మీకు తీర్పు తీర్చ నివనికి నీ అవకాశము అంటుంది మరి ఇవి పాటించే వారిగా ఉన్నామేమో మనం గమనించుకోవాల ఎందుకంటే నేనే మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారైంటే నేను మరి మిమ్మల్ని విడిపించిన బహాటముగా జీవోత్సవముతో చిలువకు వేడుకగా కనపరిచిన కానీ మీరు ఇది మరొకడి కానీ జాగ్రత్త పడాలని కాబట్టి అన్నపానముల విషయంలోను పండుగ అమావాస విశ్రాంతి దినం అనువాటి విషయంలోను మీకు తీర్పు తీర్చిన అవకాశం ఇయకుడి అంటుంది ఇది రాబో వాటి ఛాయలే అంటే ఇది రాబో వాటి ఛాయే ఇది కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అది వెతకండి అంటుంది అందుకనే ఆయన నీతి ఆయన రాజ్యమును వెతకండి నిజస్వరూపము క్రీస్తులో మాత్రమే ఉందంట ఇది నీడా కానీ ఆ నిజస్వరూపము క్రీస్తులో ఉందని బాహటముగా మనకు దేవుడు మరి చక్కటి మాటలు రాస్తున్నాడు ఇది రాబోయే వాటి ఛాయలే అంటుంది ఇవి రాబోయే వాటి ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అది వెతకండి అంటు పద్దెనిమిది అతి వినయశక్తుడైన వినయశక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఈచ కలిగి తను సూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరొక శిరస్సును అత్తుకొనిన అత్తుకొనిన నీ బహుమానమును ఆపరిం అహప అపరింపనీయకుడి అంటుడు అపహరింపకనీయకుడి అంటున్నాయి ఎందుకంటే మనము ఉప్పొంగేవారుగా ఉండద్దు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పంగుచు శిరస్సును అత్తుకొనినా వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడిన దేవిని వలన కలుగు వృద్ధితో వృద్ధి పొంది వృద్ధి పొంది అభివృద్ధి పొందుస్తున్నది అంటుంది అది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మరి క్రీస్తేవులను అభివృద్ధి పరుచేవాడు అందుకనే ఆయన మరి చేసిన వాగ్దాన విషయంలో ఆయన మరచవాడు కాదు దేవుడు అన్యస్థుడు కాదు కాబట్టి మనము ఆయన వాగ్దానాన్ని కూడా మర్చే వారిగా ఉండకూడదని మరి మాట్లాడతాను గలతి మూడులో గలతి మూడు ఇరవై మూడులో ఆ మాట్లాడుతున్నా ఇరవై మూడు నుంచి ఇరవై వరకు గలతి ఇరవై మూడు విశ్వాసము వెళ్ళడి కాక ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస అవలంబింపవలసిన వారముగా విశ్వాసం వెల్లడి కాక మునుపు మన విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా తెరలో నుంచిన ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితే మొదట మన విశ్వాసము వెల్లడి కాలేదు ధర్మశాస్త్రము అది మనకు వెల్లడి పరచలేదు కాబట్టి అందుకనే అంటున్నాం మరి ధర్మశాస్త్రమునకు లోనైన వారమైన మనం కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు అయిందండి కొత్త నిబంధన పాత నిబంధననే మొదటనే చెప్పింది అందుకేనట్టు ఈ కొత్త నిబంధన పాత నిబంధన రెండు ఇక్కడ ఎక్కడ చెప్పినా ఇవి ఖచ్చితంగా కనిపిస్తాయి అందుకనే ఈ ధర్మశాస్త్రం అంట మనకు బాల శిక్షకుడిగా అయిందట ఎందుకంటే కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు అయిందట అయితే విశ్వాసము ఎల్లడి అయ్యాను కనుక ఇక బాలశిక్షణ కింద మనం ఉండము అంటుంది విశ్వాసము కానప్పుడు వెల్లడి కానప్పుడు మనము ఆ పాపం అనే యొక్క ధర్మశాస్త్రం కింద ఉన్నాం కానీ ఇప్పుడు విశ్వాసము వెల్లడైంది కాబట్టి దాని కింద మనము ఉండము అది మనకు ఖాళీ బాల అయ్యింది అని అంటున్నాడు ఇస్తున్నందున మీరందరూ విశ్వాసం వలన కుమారులై ఉన్నారు దీని వలన విశ్వాసం వలన దేవిని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు మరి ఎంతమంది ధరించుకు క్రీస్తును విశ్వాసము వలన మనము యేసు మీరందరూ విశ్వాసం వలన దేవిని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటు మనము ధరించుకునే వారిగా ఉండాల అందుకనే ఇరవై ఎనిమిదో వచనంలో ఈ విధంగా ఉంటే ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు యూదుడని లేదు గ్రీకు దేశస్థుడని లేదు దాసుడని స్వాతంత్రుడని లేదు స్వాతంత్రం ఉన్నవాడు ఉన్నవాడు ఏది లేదు అంటుడు దాసుడని స్వాతంత్రుడనని లేదు పురుషుడని స్త్రీ లేదు ఏసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నారు అందుకంటే మీరు ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయి ప్రకారము వారసులై ఉన్నారు అంటు నిజమే మరి వారసులుగా ఉండుటకు మరి నిబందనను ఆయన మనకిచ్చిన దేవునికి వందనాలు చెల్లించాలి ఎందుకంటే మరి ఆయనే సమస్తమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు ఆయనే సమస్తమునకు కర్తయ్య ఆ దేవుడే సమస్తమునకు మరి ఆయన నిబంధనకు ఆయనే మరి మొదటి వాడుగా ఉన్నాడు వ్యవహాన సువార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో వ్యవహాన సువార్త ఒకటి పదిగేడులో ఈ మాట మాట్లాడుతుంది ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మన వాక్యం అయిపోయేంత వరకు కొత్త నిబంధన పాత నిబంధన డీటుగా కనిపిస్తాయి అంతే పదిహేడవ వచనంలో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడను ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహంపబడడు కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగింది చూడండి మోసే ధార అనుగరింపబడిన ఈ ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అని ఉన్నది మరి కొత్త నిబంధననేమో ఏ విధంగా ఉందంటే ఏసుక్రీస్తు ధర నట మోసే ధరనేమో ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగిన మనకు కృప సత్యము ఏసుక్రీస్తు ద్వారా కలిగిందంట ఎవడును ఎప్పుడైనాను దేవిని చూడలేదు అవును దేవిని చూడలేదు ఎవడును ఎప్పుడైనాను దేవిని చూడలేడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిందంట అంటే తండ్రి ఎంత అమరి ప్రేమమయుడో ఆయన సహనాన్ని ఏసుక్రీస్తు ప్రభువులో మరి సూయించిండు దేవ దేవుడు ఎంత ప్రేమమయుడో ఆయన ప్రేమను యేసు క్రీస్తు ప్రభులో నింపిండు ఆయన ఏ విధంగా ఉండో ఆయన సహనాన్ని ఏసుక్రీస్తు ప్రభు బయలుపరిచిండు అందుకనే అందుకనే ఈ విధంగా అంటు ఎవడు దేవిని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిండంట అబ్బా ఆయన ప్రేమ ఎంతో అమోహము అకల మానవాలి గురించి ఆయన రక్తం గార్చిందంటే దేవిని ప్రణాళిక ఏ విధంగా ఉంది ఆయన సహనము ఆయన ఉమ్మితే ఉమ్మించుకున్నాడు కొరడాలతో కొట్టబడి పుల్ల మన గురించి భరించి తెలువేబడి మూడో దిమలు ఆయన ఆరోహణమేండు ఆయనను దేవుణ్ణి ఎవ్వడు చూడలేదట ఎప్పుడు కూడా కానీ ఆయన ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిందంటే ఆ సహనశీలి ఆ దేవుడే అంత ప్రేమమయుడు కాబట్టి ఆయన మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు మరి మా అతయి కూడా ఇదే విధంగా పదిహేడో అధ్యాయము ఐదో వచనంలో మొత్త పదిహేడు ఐదు అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునెను చూడండి ఇంకను ఆయన అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునెను అక్కడ దేవుడు తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అక్కడ యశుప్రభ వారి గురించి తండ్రి అయిన దేవుడు అక్కడ సాక్షమిస్తున్నాడు ఏమనంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఎందుకంటే నా చిత్తము నెరవేర్చేవాడు ఇతడే అని ఆయన ఆనందిస్తున్నాడు ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట మీరు వినుడి అంటు అని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టిందంటేఘలో నుండి పుట్టిందంట శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలిగా భయపడగా వారు భయపడ్డరు ఆ తండ్రి శబ్దం వింటనే వాళ్ళు బోర్ల మిక్కిలి భయపడ్డదంట ఆయన తేజస్సు అందుకనే ఇక్కడ అన్నాడు ఇంతకుముందు దేవిని చూసినోడు ఒడుగులు లేడని చూడలేరు ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను తండ్రి అయిన దేవుని బయలుపరుస్తుండడు ఆయన ప్రేమ ఈ విధంగా ఉన్నదని మరి ఏసు ప్రభు వారే తండ్రిని బయలుపరిచినట్టు మనం గమనించాలి ఎందుకంటే శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడ భయపడకుడి భయపడకుడి అని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదంటే దేవుడు ఆ విధంగా మాట్లాడాడు మొత్త యేసు వార్త అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నట్టే ఈ పద్దెనిమిదవ వచనంలో మరి శిష్యులను ఆ విధంగా బలపరిచి ఈ కొత్త నిబంధన విధానాలు మీరు ఏ విధంగా వెళ్ళాలి అసలు ఈ కొత్త నిబంధన కావలసిన దాన్ని నెరవేర్చే విధానం ఏంది అని ఇక్కడ యేసు ప్రభు చూపిస్తున్నాడు తండ్రి చిత్తం ఇక్కడ ఈ శిష్యులకు బాపరుస్తున్నాడు పద్దెనిమిదవ వచనంలో అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును అందును నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఇది ఒక వాగ్దానం యేసుప్రభు వారు ఇస్తున్నాడు యేసు వాగ్దానం అది సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అంటుంది ఇక్కడ ఏముంది తండ్రి యొక్కయుమారుని యొక్కను పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి బాప్తీసము విచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు పదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన అవును ఆయన అందరితో ఉన్నాడు కానీ మరి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చి ఉత్తమును నెరవేర్చే వారితోనే ఆయన ఉండగలుగుతాడు కానీ మన సొంత తలంపులతో చేస్తే ఆయన ఉండడు అందుకని యశుప్రభు వారి గురించి సాక్ష్యం అంత గొప్పగా ఇచ్చాడు ఈయన నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుతున్నాను కానీ వీరు ఈయన మాట వినండి అన్నాడు మరి ఇప్పుడు మనం ఎవరు మాట వింటున్నామో మనం గమనించుకుందాం ఎందుకంటే దినములు ఆ విధంగా ఉన్నాయి అంతేకాలంలో ఉన్నాం కాబట్టి ఆయన ఎబ్రిలో మొదట అన్నాడు ఈ అంత్యకాల ఈ సమయంలో ఈ దినముల అంతమందు కుమారునితో మాట్లాడుతున్నాడు నానా సమయాలలో ప్రవక్తులతోటి తోటి మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ అంత్యకాలములలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఫిబ్రి తొమ్మిది పదిహేను ఈ హేతువు చేత మొదటి నిబంధన ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములలో కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువేయబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం పిలువబడిన వారు నిత్యమైన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూడ్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు చూడండి కొత్త నిబంధన అందుకనే ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు ఇచ్చిన అదే నేను యూదా వారితోనూ ఎరుసలిం వారితోనూ ఇజ్రాయేల్ వారితోనూ నేను నిబంధన చేస్తున్నా అన్నాడు ఈ నిబంధన ఇక్కడ కూడా రూఢిపరుస్తున్నాడు అందుకనే ఏతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అవును ఆయన మధ్యవర్తి ఉన్నాడు కొత్త నిబంధనకు ఆయన రక్తం ద్వారా మరి మనము ఆయన మన అపరాధము నుండి విమోచించండి కాబట్టి ఆయన మరణము పొందిన పొందిన మరణము పొందినందున వారు నిత్యమైన స్వాస్థ్యము నిత్యమైన స్వాస్థ్యము మరి మనకు గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అందుకనే మరి ఆయననే మనకు మరి నిబంధన రక్తముగా మారిడు అందుకనే మరణ శాసనము మరణ శాసనం ఎక్కడ ఉండునో అందుకనే అంటు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణము అవశ్యము అంటుంది మరి దేవుడి తనను తానుగా మరి రాసిన వాడి మరణం పొందితేనే ఆయన మరణం అక్కనే ఉంది అంటుంది అందుకనే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణము అవశ్యము ఆ మరణ శాసనము రాసిన మరణము పొందితేనే అది చెల్లుతుందంట ఆయన రాసిన ఆయనే మరి ఆయన జీవిస్తుండగా మాత్రం అది చెల్లదు అంటుంది అందుకని మరి మరణ శాసనము రాసిన వాడిని మరణము అవశ్యము అంటుంది ఆ మరణము మరణ శాసనము రాసిన మరణము పొందితేనే అది చెల్లును అంటుడు మరి అందుకనే ఆయన ఆ శాసనాన్ని మరి ఆయన మరణం ద్వారా మరి జయించింది ఎందుకంటే ఆ శాసనాన్ని ఆయన నెరవేర్చిండి మరణ శాసనాన్ని ఆయన రా విధంగా పరిపూర్ణం చేసి అందుకనే మరి దేవుడు మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లుతుంది అని రాయబడ్డది అది రాసిన వాడు జీవించుతుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటు ఆయన జీవిస్తుంటే పాపక్షమాపణ మనుషులకు లేదు రక్తము చిందింపబడదు కాబట్టి ఆయన మన అపరాధముల గురించి మన పాపముల గురించి ఆయన కలవరి శిరువలో మనకొరకై రక్తం కార్చిండు అందుకని అది రాసిన వాడు అది ఎప్పుడైనానో చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అంటుంది అది కూడా రక్తం ధరనే ప్రతిపింపబడ్డది ప్రతిష్ఠింపబడ్డది కానీ ప్రతి ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము ఇప్ తోను కోడల యొక్కయు మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం అని చెప్పొచ్చు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను మరి ఆ విధంగా అప్పుడు జరిగినాయి అయితే అదే విధముగా గుడారుల మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను అయితే మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అయితే రక్తము చిందింపబడకుండా పాపం పోవడం అసాధ్యమని మరి ఇక్కడ బయలుపరచబడుతుంది అందుకనే పాపక్షమాపణ ఆ కలుగున కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు పరలోకం వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడల్సి శుద్ధి చేయబడబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలులన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను మరి ఎందుకంటే ఇవి ఆ విధంగా ఉన్నాయి ఆ బలు కానీ ఇక్కడ ఏముందంటే ఇరవై మూడో పరలోకం అందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలు బల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైనవి బలుల వలన శుద్ధి చేయబడ వలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అస్తకృతమైన పరిశుద్ధాలయములలో క్రీస్తూ ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవిని సముఖ మందు కనబడుటకు పరలోకం మందే ప్రవేశించింది అంతేకాదు ప్రజాన ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు ఏసు ప్రభువారు అట్లైన ఎడలా జగత్పునాది వేయబడ వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు స్థిమపడవలసి అయితే ఆయన యుగముల యుగముల సమాప్తి తన్ను తానే బలిగా అర్పించుకున్నట పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడను మనుషులలో మనుషుల మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తర్వాత తీరుపు జరుగును అలాగునని క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అరిపింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము తన కొరకు కనిపెట్టుకుండు ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మాగును చూసుకోండి యేసుప్రభు వారు మర్రి రాబోతున్నారని ఇక్కడ వీరి పాత్రగా కూడా స్పష్టంగా మనకు కనపరుస్తుంది ఆయన వస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఆయన కొన్ని మాటలు మనం గమనించాలి ఎందుకంటే ఇరవై ఎనిమిదో వచనంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారు ఎవరున్నారు ఆయన గురించి కనిపెట్టుకొని అదే అదే చెప్తుండే ఆయన ఇక్కడ మనము చాలా కొన్ని విధానాలు ఉంటాయి ఇవి రాసుకుంటే మనకు ఎప్పటికైనా మనము దీన్ని చదువుకోవచ్చు ఇవి దొరకవు అందుకని అలాగున కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడే తన కొరకు కనిపెట్టుకుని వారి కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం అంట పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును ఇప్పుడు రాబోస్తున్నాడు కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అనేది మరి దేవుడు మాట్లాడుతున్నాడు మనము గ్రహించాలంటే ఆయన మరి ఆయనను వర్ణించలేని ఆయన ప్రేమ తండ్రి ప్రేమను ఇస్తే మనకు బయలుపరిచినట్లుగా చూస్తున్నాం రెండో తిమోతి రెండో తిమోతిలో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనం చూద్దాం ఇక్కడ ఏం చెప్తుందంటే రెండో అధ్యాయము పదిహేను వచనం మనం ఏ విధంగా ఉండాలి క్రీస్తును మరి ఆయన కొరకు కనిపెట్టుకును కొను గురించి ఆయన వస్తున్నాడంట అంతేగాని ఆయన గురి గురించి కనిపెట్టని వారి గురించి కాదంటు ఆయన గురించి కనిపెట్టుకునే వారి రక్షణ విషయమై వస్తుండంట ఆయన అదే పదిహేను వచనము రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను అంటు చూడండి దేవిని ఎదుట యోగ్యుని గాను తిగ్గుపడనక్కర అత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేటప్పుడు జాగ్రత్త పడువు అంటుంది మనుషులకు గొప్పతనం గురించి చెప్పుకోలేని అవసరం లేదు నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకో అంటుంది నిన్ను నిన్ను నువ్వు అతిశ వీలు లేదు అక్కడ అందుకనే అంటుంది దేవిని ఎదుట ఏ విధంగా ఉండాలా యోగ్యముగా ఉండాలంటు యోగ్యునిగా దేవిని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు అని గాను నిన్ను నువ్వే మనుషులకు కనపరుచుకోమంటుడా మనకు ఉపతనం గురించి చెప్పుకోమంటుడా లేదు నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటుడు అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇంకుడ ఉండకుము అంటుండే మాటలు చాలా ఉన్నాయి భూమి మీద మనుషులు అపవిత్రమైన ఒట్టి మాటలకు విముకుడవై ఉండము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనుల గుదురు పొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకులు కొంతమంది అలాంటి వారు ఉన్నారు అని కింద మాట్లాడుతుంది దేవుడు ప్రేమస్వరూపి కనుక మనలను ప్రేమించేవాడు కాబట్టి మనం ఆయన మాట వినేవారిగా ఉండాలంట అందుకని దేవుని యోగ్యునిగా ఉండాలంట సిగ్గు పడనక్కరలేని పనివాడుగా ఉండను నమ్మకమైన మంచి నా దాసుడ నా స్నేహితుడా అనేవారిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు అందుకనే దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాను గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించి వాను గాను ఎన్ను దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము ఎందుకంటే మరి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు రెండవ తొమ్మిదవ పదహార మూడో అధ్యాయం పదహార వచనంలో మూడో అధ్యాయం పదార వచనంలో అంటున్నాడు దైవజనుడు సన్నద్ధుడై అంటు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశిటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట ఈ భక్తి ఏ దైవజనుడైనా ఏమై ఉండాలా సన్నద్ధుడై ఉండాలంటాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలంటుడు ఉండున్నట్లు ఇవి దేని వల్ల కలిగినాయి అని అంటుండంటే దైవావేశము వలన పరిశుద్ధాత్మ వలన ఈ లేఖనాలు బయలుపరచబడ్డాయి కాబట్టి మనము దేవునికి విధేయులై ఆయన వాక్యానికి భయపడి మనము ఆ సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు చిక్త ఇది ప్రయోజనకరమై ఉన్నదంట ఈ లేఖనమును దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ప్రతి మాటను ప్రతి తప్పును ఖండిస్తుంది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే కొన్ని మర్మములు ఆ విధంగా మరి దేవుడు బయలుపరిచినట్లు మనం గమనిస్తాం ఎందుకంటే మరి ఆయన రాకడా సమీపంగా ఉందని చెప్తున్నాడు ఎబ్రి పత్రికలు కూడా ఆయన మళ్ళా అని చెప్తున్నాడు అదే మరి ఈ మత్త వార్త ఇరవై కూడా చెప్తున్నాడు అయితే ఆ అధ్యయనముల గురించి ఇక్కడ కొన్ని మనము రహస్యాలు గమనించాలి ఎందుకంటే తండ్రిని తండ్రిని ఎరిగింది దేవుడు దేవుని ఎరిగిన వాడు తండ్రి కుమారుడు కుమారునికి తండ్రికి సంభాషణ ఉంటుంది కుమారుడు తండ్రి ఒకటే కాబట్టి ఇక్కడ లేఖనం ఏం చెప్తుందో మనం గమనించాలి అయితే ఇరవై నాలుగు మత్తాయి ఇరవై చూడండి మత్తాయి ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఆ అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును అంటు చూడండి ఆ దినమును గుర్చియు ఆ గడియను గూర్చును తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను చూడండి మనుషులకు ఎరుగరు బానే ఉంది పరలోక దూతలైనను ఎరుగరు అంటే ఓకే కుమారుడైనను ఎరుగరు అంటుడు మరి ఈ కుమారుని కూడా తెలియదు అంటుండదు ఆయన రాకడా మరి అత్తాయి ఆ విధంగా రాస్తుండు పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణ ద్వారా అందుకనే పతి లేఖనము దైవావేశం వలన కలిగిందట మనుషుల ఇచ్చ వల కలిగినది కాదని రూఢిగా నమ్మవచ్చు ఎందుకంటే మరి ఇది మనుషులకు అసాధ్యమే మనుషుడు ఏ మనుషునికైనాను ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు అంటుడు మరి యశు వారికి తెలియాలి కదా ఆయన రాకడైనా కంటే ఆయన ఏమంటుండే ఇక్కడ మరి తెసలోనికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఐదో అధ్యాయము ఒకటో వచనంలో సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ కాలములను గూర్చి చూడండి ఒకసారి తెసలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనము నుంచి సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు అంటే తెలుసు అంటే ఈ యొక్క కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణదాన్ని రాసిండు మరి ఆయనకు బయలుపరచబడ్డది కుమారునికి ఎందుకు బయలుపరచలేదు కుమారుడు కూడా ఎరగడానంటుండి ఇక్కడ ముప్పై ఆరో ఆ మరి మొదటి చదువుదాం అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గురిచియో తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోక మంది కుమారుడైనను ఎరుగరు అని అంటుడు ఇత్యసులో నీకు ఐదు ఆ సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయంలో కూర్చి మీకు రాయని అక్కరలేదు ఎట్లా వస్తుంటయన రాత్రి దొంగ ఎలాగా వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటుండు ఇక్కడనేమో కుమారుని కూడా ఆయనకు తెలియదు అంటుంది ఇక్కడనేమో మీకు బాగుగా తెలియను అంటుడు అంటే బయలుపరచబడ్డాయి కొన్ని రహస్యాలు ఈ విధంగా ఉన్నాయి మనం గమనిస్తారు ఇది రహస్యంగానే ఉంటుంది అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే శ్రీ యొక్క దేవుడైన ఆయనకి కుమారుడైనను ఎరగడు అంటుండు ఇక్కడ ఒక దశలో అపస్సుల కార్యములు ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో ఏ విధంగా అంటుండు కార్యము ఒకటి ఏడు ఆ కాలములను సమయములను తండ్రి తన స్వాధీన ఉంచుకొని ఉన్నాడు అంటుంది అంటే ఏ గడియ ఏం జరగాలనో ఏ గడియలా ఏది నడిపించాలనో మరి ఆయన కాలములను సమయములను తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు అటు తండ్రి వాటి తెలుసుకు వాటిని తెలుసుకునటం ఈ పని కాదు అంటు వాటిని తెలుసుకునటం ఈ పని కాదు దేవిని మాటకు ఏమీ కలపకూడదు ఏమీ తీసివేయకూడదు అని అయితే నేను మీకు ఏవేవి ఆజ్ఞాపించను నా ఆజ్ఞలు మాత్రం మీరు గ్రహించండి అది మీ పని కాదు మీరు వెళ్ళి సర్వసృష్టికి ఆ శువార్త ప్రకటించండి అని చెప్పిండు ఆయన తండ్రి చేసిన వాగ్దానము కుమారుడు నెరవేర్చిండు నిబంధన రక్తాన్ని ఆయన తండ్రి చిత్తము నెరవేర్చిండు ఇప్పుడు మరి తండ్రి చిత్తాన్ని మరి శిష్యులకు అప్పగిస్తున్నాడు ఏంటంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి అందరినీ శిష్యులుగా చేయంటు మనము ఆ శిష్యులను తయారు చేసే విధంగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే మరి దేవుడు మనము శిష్యులను తయారు చేసే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరిని మనము మరి ఆయన యుద్ధకు నడిపించే వారిగా ఉండాలి దేవుడు మరి మాటలు ఆయన దైవావేశం వలన గుప్తగా మనుషుల ఇచ్చే వలన కలిగినవి కాదు ఒక్క అక్షరంలో జీవం ఉన్నది వెలుగు కలుగునుగా కాంటే వెలుగు కలిగింది అందుకని మనం దేవుని వాక్యానికి లోబడాలి అనేకులను ఆయన వైపు నడిపించాలి అనేకులకు రక్షణ సువార్త గురించి ప్రకటించి అనేకులు నా యొక్క తిప్పాల మనము అరలోక్క రాజ్యానికి వారసులుగా ఉండాలంటే ఆయన చిత్తము నెరవేర్చే ఉండాలి ఈ లోకానుసరమైన జీవితము అది తాత్కాలికమైంది ఎందుకంటే లక్షల తరాలు వందల వేల తరాలు గతించే పోతున్నాయి కానీ మరి చాలా మంది రక్షణ పొందటం లేదు మరి రక్షణ సువార్త ప్రకటన జరిగితేనే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు ఆయన రాజ్యానికి వారసుడుగా ఉంటారు ఆ పని ఆ నిబంధన మరి మనకు ఆ కాబట్టి ఆజ్ఞ అది ఆజ్ఞను మనం పాటించే ఉండి మరి ఆయనకు మహిమతి చెబుడలుగా ఉండాలని మరి అందరి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్న ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చకు ఆయన ఆత్మధార సహాయం మనకు చేయను గాక దేవు స్తోత్రం అందరికి వందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రం ప్రేమగల ప్రభు పరిశుద్ధిడానికి పరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా ఆయన రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నిర్పిస్తుంటున్నాం ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు ప్రభు నువ్వు అనువాడవు ఉన్నవాడవు మొదటి వాడవు కడపడి వాడవు ప్రభ అవును తండ్రి ఆయన మీరు మరి మీరు కొత్త నిబంధన చేశారు మరి నువ్వు మరి పాత నిబంధనలు ప్రభు నేను కొత్త నూతన నిబంధన అని చెప్పారు మరి కొత్త నిబంధనలకు రాగానే ప్రభు మీ కుమారుని దాన నానా భాష నానా సమయాలలో మరి మాట్లాడి ఈ అంత అందు మాతో మాట్లాడుతున్న స్తోత్రం చెల్లిస్తూ మీ మీ ఆజ్ఞలను మేము పాటించి నాయన మీ చిత్తాన్ని మేము కూడా నెరవేర్చి మీ నామానికి మనమతి చెడలుగా సాక్షులుగా ఈ లోకంలో ఉండేటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసు పీసంలో అడుగుతున్నాం తండ్రి ప్రైజ్లడకల్సింగ్స్ ఇవ్వండి యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు చక్కల పరిశుద్ధులకు కేబీపీఎం ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్ ప్రైజులక ఆమెన్ ప్రేస్త నతనిల్ బ్రదర్ ప్రైజ్ జాన్ బ్రదర్ ప్రేస్త